కీర్తన సంఖ్య మూడు వందల పదమూడు పెట్టిన దైవమెరుగు బిరకాయలోని చిక్కు తిట్టకూలప్రాణులమై తిరుగత కాక కాయముమోచి పుట్టి కర్మమున కొడిగట్టి రోయబోతే మేనిలోనిరోత ఓయీనా పాయపు వలదగిలి పాపపుణ్యముల చిక్కి తీయబోతే వచ్చునా తెగరాని బంధము జగములో కటుబడి సంసార దుఃఖమంది నగబోతే కొంతయినా నవ్వు వచ్చినా చిగురు టాసదగిలి చింతా జలధిపడి ఎగదెగ చూడబోతే ఎందుకు నెక్కినది పరమాత్ముమతిగని భవములెల్ల గడచి ధరణి మాయలతోడి తగులున్నదా సిరుల మించిన ఎట్టి శ్రీవెంకటేశ్వరుని మరిగి కొల్చిన మాకు మరిచింతలేలా